శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యుమాన్మదాపంతం వందే తిరు పరంపరా భూమా సభ్యుపదేశత్రం ముఖం చూడగానే ఈ వాక్యం ఇక్కడ విషయవాక్యం ఏమి అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది ముందుగా మనకి అధికరణ న్యాయం ఉంది ప్రతి అధికరణానికి ఒక విషయ వాక్యం ఉంటుంది ఆ వాక్యం మీద మనం మీమాంస చేస్తాం ఆ వాక్యం మీద ఒక సందేహం ఉంటుంది విషయ విషయో విషయశ్చైవ ఆ సందేహంలో సందేహాన్ని పురస్కరించుకుని ఒక పూర్వపక్షం వస్తుంది దానికి సమాధానం వస్తుంది అక్కడ ఉంటుంది పూర్తవుతుంది కాబట్టి విషయవాక్యం నుంచి ఆరంభం అవుతుంది అధికరణం విషయవాక్యం ఎలా నిర్ధారణ అవుతుంది అంటే సూత్రాన్ని చూడగానే విషయవాక్యం అర్థమవుతుంది భూమా అనగానే జాండోగ్యోపనిషత్తు ఏడవ అధ్యాయంలో భూమ అని ప్రసిద్ధి చెందిన ఒక ప్రకరణం ఆ ప్రకరణం ఇక్కడ మనకి డిస్కషన్లో టాపిక్ ఆ విషయం స్పష్టం సంప్రసాద మాట కూడా వస్తుంది ఆ సంప్రసాద అనే మాట వస్తుంది ఆ భూమ తత్వాన్ని ఆ ఆత్మతత్వానికే భూమ అని పేరు దాన్ని సంప్రసాద శబ్దంతో అక్కడ వర్ణిస్తాం ఇప్పుడు ఈ భూమశబ్దం చేత వర్ణించబడేది పరబ్రహ్మయ లేఖ ఈ లేఖ అని ఇంకొక ఆల్టర్నేటివ్ ఏమిటి జీవుడు ఇలాంటివి ఏం కుదరవు భూమశబ్దం చేత వర్ణించబడేది పరబ్రహ్మయ లేక అపరబ్రహ్మయ అని మేము అంశం అంటే ఎలా వస్తుందంటే ఇక్కడ సమస్య జ్ఞానము అంటే జీవేశ్వరుల ఐక్యం ఉపాసన అంటే జీవేశ్వరుల యొక్క భేదం ఇది పద్ధతి ఉపనిషత్తుల యొక్క పరిస్థితి ఏంటంటే జ్ఞానము అంటే జీవేశ్వరుల ఐక్యానికే జ్ఞానము అనిపేరు ఉపాసన అంటే ఉపాసనలో ఐక్యం కుదరదు జీవుడు భిన్నంగా ఉన్నప్పుడే ఈశ్వరుణ్ణి ఉపాసన చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు ఈ భూమ విద్య విద్య రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి భూమ విద్య ప్రకరణమా జ్ఞాన ప్రకరణమా అని ఫైనల్ గా కంక్లూషన్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ద్వైతవాదులు జ్ఞాన ప్రకరణం అనేది వేరే అసలు లేనే లేదు అన్ని ఉపాసనా ప్రకరణములే సద్విద్య ఉపాసనే భూమ విద్య ఉపాసనే ఎందుకంటే ఉపాసన ఎందు మాత్రమే మీకు భేదం స్పష్టంగా నిలబడుతుంది కాబట్టి వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా పూర్వపక్షం వాళ్ళు ఎలా వాదిస్తారంటే ఇక్కడ ఉన్నదంతా కూడా భూమ అంటే ఆ పరమేశ్వరుడు అని అర్థం ఆ పరమేశ్వరుడిని మనం ఆరాధించుకోవాలి ఆయన మనకేమో ఉపకారాలు ఏమో అని ఆ జీవేశ్వర భేద పురస్ వాళ్ళు దాన్ని వ్యాఖ్యానించే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళ పక్షాన్ని వాళ్ళ పక్షమే ఇక్కడ పూర్వపక్షం అవుతుంది ఇక్కడ భూమా అన్నది అపరబ్రహ్మ అపరబ్రహ్మ అయినట్లయితే తెలుసుకునేది ఏముండదు పరబ్రహ్మ అయినట్లయితే ఉపాసించి దేవుండదు తెలుసుకోవడమే కాబట్టి ఇది అపరబ్రహ్మ ప్రకరణమా ఉపాసనయా లేక పరబ్రహ్మ ప్రకరణమైన జ్ఞానమా అని ప్రకరణం అధికరణ వల్ల ఇది అపరబ్రహ్మ యొక్క ఉపాసన భూమా అపరబ్రహ్మ అని పరోపక్షం కాదు ఇది పరబ్రహ్మ ప్రకరణమే జ్ఞానమే అనే సిద్ధాంతం తెలుసుకుంది కదన్న మొత్తం దాని యొక్క బర్డ్స్ అయ్యోది ్రుర్ణ ఇదం సమామనంతీ భూమా విజిజ్ఞాసి భూమానం భగవో విజిజ్ఞాస శృణోతి నాణ్య సద్ అతా పశ్యతినోతి సదల్పం ఇత్యాది అది సామ్రోజంలో ఉన్నది నారదుకు సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళటం నాకు మీరు తత్వాన్ని మోక్షహేతువైన తత్వాన్ని బోధించడం అని అడగటం అక్కడ ఒక సీక్వెన్స్ కింద చెప్పారు నారదుడు తనకు తెలుసున్నవన్నీ ఆయన చెప్తాడు నీకు తెలుసున్నది కేవలము నామమే తప్ప మరి కాదు అని ఆయన శరత్ కుమారుడు చెప్పి ఆయనకి కంటిన్యూస్గా బోధించుకుంటూ పోతాడు ఎవేవో బోధిస్తాడు బోధించి దీనివల్ల ఈ ఫలం వస్తుంది అని అంటగానే అంటాడు దీనికంటే గొప్పది నేను తెలియాలనుకుంటున్నాను అంటే దాని గంట గొప్పది బోధిస్తాడు ఆ విధంగా విస్తారంగా వస్తుంది వచ్చిన తర్వాత అల్టిమేట్గా అపర బ్రహ్మని బోధిస్తాడు రాణ అనే పదంతో బోధిస్తాడు అపర బ్రహ్మని ఈ అపర బ్రహ్మ అన్న మామూలుగా లోకంలో దేవుడు అని పూజించే వివిధ నామరూపాలతో పూజించే దేవుడికే అంటే మీరు రాముడు అనండి కృష్ణుడు అనండి మరొకటి అనండి మరొకటి అనండి ప్రపంచంలో ఒక దేవుణ్ణి ఏదో పేరుతోటి ఏదో నామంతో ఏదో ఒక రూపంతో పూజిస్తాడు ఆఖరికి ఎస్కి మూలు కూడా ఒక రకమైన దేవుణ్ణి పూజిస్తాడు ఆ దేవుడు వాళ్ళకి అక్కడ ఎస్కి మూలకి పోలార్ బేర్స్ ఆ పోలార్ బేర్స్ వల్ల హాని కలగకుండా రక్షించేవాడు ఆ దేవుడు తర్వాత ఎస్కి మూలకి అనే జంతువులు సముద్ర గర్భంలో ఉండేటువంటి జంతువులు అతిపెద్ద చేపల్లాగా ఉంటాయి అవి అవే వాటి వాళ్ళకి అక్కడ పంటాపాడు ఏ ఉండదు చెట్టు క్షేమ ఏ ఉండదు ఆ షీల్స్ని చంపితే ఒక సీల్ని చంపితే వాడికి సంవత్సరం పొడిగితే ఆహారం దాని నుంచి ఎందుకంటే అక్కడ మాంసం చెడిపోవడం ఉండదు అంతా కోల్డ్ వెదరు కాబట్టి అటువంటి సీల్ లభించి ఇట్లా చేసేటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి ఏదో పేరు పెట్టి ఏదో పిక్్యూలే పేరుతోటి వాళ్ళ భాషలో ఎస్కిమూల భాషలో పేరు పెట్టి వాళ్ళు కూడా పూజిస్తారు కాబట్టి ఎవడు ఎక్కడ దేవుణ్ణి ఏ నామరూపాలతో పూజించినా ఆ దేవుడికి అపరబ్రహ్మ అని పేరు వేదాంతల పరిభాష పరబ్రహ్మ దట్ ది సుప్రీం రియాలిటీ ఎందుకంటే ఆ రకంగా పూజించే సందర్భంలో భేదము నిలిచి ఉంటుంది నేను వేరే ఉంటాను నేను ఆరాధించే దేవుడు వేరే ఉంటాను అప్పుడేమవుతుంది నేను ఉన్న మేరకు దేవుడు ఉండడు కదా దేవుడు ఉంటే ఇంకా నేను ఉన్నట్టు ఏమైంది నేనున్న మేరకు దేవుడు ఉండడు దేవుడు ఉన్న మేరకు నేను అలాగో ఉన్నాను సరే నేను అల్పున్నాయి కానీ నా కారణంగా దేవుడు కూడా అల్పుడవుతూ ఉంటాడు పరిచ్ఛిన్నుడవుతూ ఉంటాడు కాబట్టి అది అంగీకారం కాదది కనుక ఉపాసన ఉపాసన చేసే ఉపాసన చేయబడేది కేవలము అపరబ్రహ్మ మాత్రమే కుర్చీలో కూర్చోండమ్మా మీకు కుర్చీ కన్వీనియంట్ ఉంటుందంటే చేయబడేది అపరబ్రహ్మ మాత్రమే అపరబ్రహ్మ ఏ పేర్లు పెట్టినా ఏ రూపాల్లో వీళ్ళు ఆరాధించినా వీళ్ళు ఆరాధించేది అపరబ్రహ్మ మాత్రమే ప్రపంచం అంతా ఆరాధించేది అపరబ్రహ్మ మాత్రమే ఆ అపర ఇక్కడ ప్రాణ అనే పదంతో నిర్దేశిస్తారు అంటే అది నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే లోకంలో ఎవడు ఎక్కడ ఏ రూపంలో దేవుణ్ణి ఆరాధించినా వేదాంతులకు అభ్యంతరం ఏం లేదు ఎందుకంటే అదేమీ అల్టిమేట్ రియాలిటీ కాదు అది ఒక రూపము నామము మాత్రమే నామరూపాల్లో వైవిధ్యాన్ని అంగీకరిస్తారు ఎన్ని సమస్య కాదు అదే అపరబ్రహ్మయే వీళ్ళు రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా దుర్గన్నా కూడా అపరబ్రహ్మే ఏదన్నా స్త్రీ రూపంగా ఆరాధించినా అపరబ్రహ్మే కాబట్టి దాన్ని ఉపనిషత్తులలో ప్రాణహ అని వర్ణిస్తారు అపరబ్రహ్మే ప్రాణ అని ఎందుకంటారంటే ఆ పరబ్రహ్మని సర్వజగ్వాపకమైన లైఫ్ ప్రాణశక్తిగా ఆరాధిస్తారు లైఫ్ అన్నమాణం సో అది కూడా సగుణమే అపరబ్రహ్మ అంటే సగుణం అవుతుంది ప్రాణ అంటే సగుణం కదా సర్వజగద్ వ్యాపకము సకల ప్రాణులలో ఉన్నది అంటే సగుణమవుతుంది కాబట్టి ప్రాణ అన్న హిరణ్యదర్భ అన్న అపరబ్రహ్మ అన్న ఒక్కటే అటువంటి ప్రాణము గలదు ఆ ప్రాణమును మనం ఆరాధించగలను అని చెప్తాడు అని సమత్ కుమారుడు ఆయనకి నారదుడికి చెప్తాడు చెప్పి ఎవరికన్నాడంటే ఈ ప్రాణం తెలుసుకుని ప్రాణాన్ని ఉపాసించటంతో అక్కడికి పూర్తి అయిపోలేదు భూమా ఏవ విజిజ్ఞాసుకవ్య అని అంటారు ప్రాణాన్ని ఉపాసించటం బానే ఉంది టూ కానైతే భూమా ఏవ విజిజ్ఞాసుకవ్య ఆ భూమని మాత్రమే మనం తెలుసుకుని తీరాలి అని అంటాడు సనత్కుమారు అలా అంటే ప్రాణోపాసనని చెప్పి భూమని తెలుసుకు తీరాలి అని గురువు గారు చెప్తే ఉండండి మీరు తెలుసుకోండి నాకు తెలిసినవి చెప్పి తెలిసినంత వరకు చాలు అని అంటాడా అంద అని కూడా అలా అంటాడు భూమానం భగవహ విజిజ్ఞాసే ఇది హే భగవహ అంటే హే పూజనీయ సమత్కుమార ఆ భూమను నేను తెలియబోతున్నాను దయచేసిన ఆ చెప్పుడు అని అలాగే ఇంట్రడ్యూస్ అయింది అనగానే ఆయన భూముని గురించి చెప్తున్నాడు భూమాన్న బ్రహ్మాన్న ఒకటే ఇప్పుడు ఎలాగంటే ఒకే ఆత్మతత్వాన్ని ఆ రియాలిటీ వస్తువు సత్య వస్తువు ఒకటి దాన్ని మనం ఏ రూపాలుగా ఏ రకంగా దాన్ని మనం అప్రోచ్ అవుతాము అనే దాన్ని బట్టి దాని యొక్క రూపం ఉంటుంది ఇప్పుడు అరుణాచలం ఉంది దాన్ని ప్రదక్షిణం చేస్తా ప్రదక్షిణం చేసేప్పుడు అరుణాచలం ఒకట ఒక శిఖరం మూడు శిఖరాల ఐదు శిఖరాలలో ప్రశ్న ఉంది ఇటు నుంచి వెళ్ళేప్పుడు ఒక శిఖరంలా కనపడుతుంది ఒక ఇంక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక ఒక మలుపు తీసుకునే ఒక స్ట్రెచ్ మైలు రెండు మైళ్ళ స్ట్రెచ్లో మూడు శిఖరాలు కనపడతాయి ఓ చిన్న స్ట్రెచ్లో ఐదు శిఖరాలు కనపడతాయి ఓ స్ట్రెచ్లో అసలు అరుణాచలం ఉన్నట్టు కూడా కనపడదు అక్కడ ఇల్లు ఏమీ కనపడదు రోడ్లు మనుషులు కనపడుతూ ఉంటారు అరుణాచలం ఏం కనపడదు మనం ప్రదక్షిణం చేస్తున్నాం అనుకోవడమే తప్ప రోడ్లు తప్ప ఇంకే ఉండవు ఇంకో స్ట్రెచ్ వచ్చేవాడు మళ్ళీ మొదట అరుణాచలం కనపడుతుంది అలాగే మీరు ఎటు నుంచి చూస్తే అలా కనపడుతుంది ఉన్నది ఒక అరుణాచలం ఇన్ని అరుణాచలాలు కదా అలాగే ఆ పరబ్రహ్మను మీరు చూసే పద్ధతిని బట్టి దానికి పేర్లు వస్తాయి మనకి జగత్తులో కనబడే ప్రతి పదార్థము స్పేస్లో సం పరిమితమై ఉంటుంది హిమవత్ పర్వతం కూడా ఎంత పెద్దదైనా స్పేస్లో లిమిటెడ్గా ఉంటుంది ప్రతీది మొత్తం బ్రహ్మాండమంతా స్పేస్లో లిమిటెడ్ అయి ఉంటుంది కానీ పరబ్రహ్మ మరొక పదార్థము కాదు ఇన్ని పదార్థాలు దీంతో ఇంకో పదార్థం అని అనుకోకూడదు పరబ్రహ్మే పరబ్రహ్మకి స్పేస్ లిమిటేషన్ లేదు అని చెప్పడానికి ఉపయోగించే పదము బ్రహ్మ ఆ పరబ్రహ్మ నీ నీ యథార్థ స్వరూపం కంటే భిన్నంగా లేదు అని చెప్పడానికి ఉపయోగించే పదము ఆత్మ అనేక ఉన్నాయి కదా మరి ఇవన్నీ అనేకమేమిటి ఈ అనేకమంతా కూడా నిజంగా అనేకం కాదయ్యా ఈ అనేకమంతా కూడా పరమేశ్వరుడే ఆ పరబ్రహ్మయే అని చెప్పడానికి ఉపయోగించే పదము భూమా సో వస్తు పరిచ్ఛేదరహితం బ్రహ్మ అని చెప్పడానికి ఉపయోగించే పదము భూమా దేశ పరిచ్ఛేదరహితం అని చెప్పడానికి ఉపయోగించే పదము బ్రహ్మ అనన్య తనకంటే భిన్నము కాదు అని చెప్పడానికి ఆత్మ ఇంకా ఇలాగా అనేక రకాలుగా చెప్పచ్చు కాబట్టి అనేకము రూపముగా కనపడినా వాస్తవంలో అదొక్కటే అని చెప్పే సందర్భంలో భూమా అనే పదాన్ని వాడతారు అటువంటి భూమను నీవు తెలుసుకోవాలి అని దాని మీద అది దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి చెప్తున్నాడు ఆయన సంతకుమారుడు ఎత్ర నాణ్య పశ్యతి నాణ్య శృణోతి నాణ్యద్విజానాతి స భూమ ఏ కాలము నీవు పరబ్రహ్మను తక్క తక్క అంటే తప్ప తప్ప మరి దేనిని చూడవో అది భూమ ఆ అనేకత్వ రహితమైన ఏక తత్వం ఏదైతే నీవు తెలుసుకుంటావో అది భూమ ఇప్పుడు ఎదురుకుండా ఉన్నదేమిటి మావిడి చెట్టు అన్నారనుకోండి అది భూమ మరి ఏమిటది అంటే పరమేశ్వరుడు ఆ రకంగా చెట్టు చేమ కొండ కోన ప్రతి కణమునందు ఈశ్వరుణ్ణి మాత్రమే దర్శిస్తే అన్యత్ నా పశ్యపి ఈశ్వరుడు తప్ప ఇతరమును వాడు చూడనే చూడడు అంటే అర్థం ఇతరమును చూడడం అంటే వాడికి కళ్ళు కనుక్కొడమని అనుకోద్దు మీరు బంగారం నేను మొన్నోసారి చూశాను నేను బంగారం తప్ప ఇంక నేను ఏమీ చూడను నా ముందు మీరు ఏ నగ ఏదైనా మీరు పెట్టి చూడండి మీరు ట్రై చేసి చూడండి నాకు బంగారం తప్ప ఇంకేం కనుక నగల వ్యాపారం అలాగే ఉంటాడు వాడు బంగారమే లేదంటే వాడు చేయలేడు ఆ వ్యాపారం వాడు కూడా నగలు చూసి నగలికి వ్యామోహితుడే ఇంటికి పట్టికెళ్ళి ఇస్తుంటే ఇంక వాడే వ్యాపారం చేస్తాడు సిగరెట్ షాప్ పాన్ షాప్ వాడు సిగరెట్ కాల్చడం వాడు ఎప్పుడైనా చూడండి వాడు సంగతి బొట్టు పెట్టుకుని వస్తాడు పూజ చేసుకున్నాడు వాడు సిగరెట్ కాల్చడం తర్వాత వాడి దగ్గరలో మీరు సిగరెట్ పెరిగిస్తే వాడు తలకే తిప్పుకుంటాడు కూడా దూరంగా పోయి కలిసిపోయా అని చెప్తాడు వాడు కావచ్చు ఈ డ్రగ్ డీలర్స్ ఉంటారు కిషరా వాళ్ళు వాళ్ళు నోట్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు చేతికి శుభ్రంగా చేయగలుకుంటారు అవి హెగరవాళ్ళు చూడడం డబ్బులు తీసుకుంటారు సో ఆ విధంగా కాబట్టి నగల వ్యాపారి నగలను చూడటం నగలను చూసి వాటి మీద ఇష్టం పెడితే వాడు అక్కి ఉంటుంది అది ఎందుకు అవుతుంటుంది నగలను చూడడం బంగారులే చూసుకుంటాడు ఆ రకంగా ఈశావాస్యం సర్వం యొక్క అని ఆ దర్శనము అది భూమ నాణ్యురుణోతి ఏ శబ్దాన్ని విన్నా ఆ శబ్దము కూడా ఈశ్వరుని యొక్క రూపమే ఏ ఏది సంకల్పం కలిగినా నాణ్య ద్విజానాతి అన్యమును తెలియడు అన్యమనేది లేదు ఉన్నదంతా ఒక్కటే ఆ దర్శనము నీకు ఎప్పుడైతే కలిగినదో ఆ దర్శనములో విషయమైనటువంటి ఆ రియాలిటీ అది ఏ భూమ ఉపాసన అత దీనికి భిన్నంగా ఎత్ర అన్యత్ పశ్యతి ఏ కాలమునైతే ఇతరమును చూస్తారు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీరు దేవుణ్ణి ఇతరముగా ఎందుకు చూస్తున్నారు నేను దేవుడు వచ్చి మీద నిలబడ్డా ఏమన్నా నీకేమైనా చెప్పాడా నేను నేను మీకంటే భిన్నంగా ఉన్నాను దేవుడు ఏమైనా చెప్పాడా చెప్పలేదు కానీ దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు ఎందుకు చూస్తున్నారు అసలు సంస్కారం ఎక్కడి నుంచి భేద సంస్కారము అంటే మనకి సృష్టిలో సర్వత్రా కూడా భేద సంస్కారం ఉంటుంది ఇది నాకంటే భిన్నంగా ఉన్నది సర్వము నాకంటే భిన్నంగా ఉన్నది అనే భేద సంస్కారంతో మనం జీవిస్తూ ఉంటాం అంతకంటే లోటుగా మనం ఇన్వెస్టిగేట్ చేయం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సంస్కారం న్యూట్రలైజ్ అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో ఈ టేబుల్ నాకంటే భిన్నంగా ఉన్నట్టు అనిపించింది ఎందువల్ల భిన్నంగా ఉన్నట్టు అనిపించింది నేను ఈ దేహం అనుకోబట్టి నాకంటే బయట భిన్నంగా ఉన్నట్టు అనిపించింది ఏమండి ఈ దేహము నేను కాకుంటే అప్పుడు పరిస్థితి అలా ఉండక్కర్లా అప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండొచ్చు ఎందుకంటే ఈ దేహము నేను కాకుంటే నేనేమిటవుతాను నేను ఒక తెలివి నవుతాను చిత్ అవుతాను లేకపోతే సత్ అవుతాను చిత్ సత్తు కనుక నేను ఏది చిత్తుకి సత్తుకి భిన్నంగా సర్వము చిత్తులోనూ సత్తులోనూ అంతర్గతమయ్యే ఉన్నాయి అది తెలిసింది అంటే చిట్లో అంతర్గతమైంది ఉంది అంటే సత్తులో అంతర్గతమైంది ఏది ఉందో అది తెలిసింది ఏది తెలిసిందో అది ఉంది కాబట్టి నాటంత భిన్నంగా ఏదీ లేనే లేదు ఇంత ఇన్వెస్టిగేషన్ ఎవడు చేస్తాడు ఇంత లోటుగా ఎవడు చూస్తాడు ఉంటే స్థూలంగా చూసుకుని ఈ దేహము నేను అనుకుని ఈ దేహానికి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే వేదాంతమును ప్రమోట్ చేస్తున్నాము అని అనుకునే వాళ్ళు కూడా దేహాత్మ భావాన్నే ప్రమోట్ చేస్తూ ఉంటారు దట్ ఈస్ ది మోస్ట్ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇప్పుడు వేదాంతం చెప్పడం మానేసి మీరు ఉపాసనల్ని పూజల్ని కర్మల్ని చెప్పారనుకోండి ఆబ్వియస్లీ మీరు దేహాభిమానంలో ఉంటారు మీరు అదే ప్రమోట్ చేస్తారు కానీ వేదాంతం మేము ప్రమోట్ చేస్తున్నాం ఉన్న వాళ్ళు కూడా ఉరికే పై పై అన్న మాటలు హాలుగా వేదాంతాన్ని చెప్పేసి దేహాభిమానంగానే నడిపిస్తూ ఉంటారు వ్యవహారం అంత భయంకరంగా ఉంటుంది ఆ దేహాభిమానం ఎనీవే సో ఈ దేహాభిమానాన్ని పురస్కరించుకుని నేను చూసినప్పుడు చుట్టూ నాకన్నీ భిన్న భిన్నంగా కనపడతాయి ఈ భిన్న భిన్నంగా కనపడే వాటిల్లో కొన్ని చాలా గొప్ప ఉంటాయి కొన్ని నాతో సమానంగా ఉంటాయి కొన్ని అల్పములుగా ఉంటాయి ఇప్పుడు దేవుడు దేవుడు ఇంకోహడు మరి ఒక తత్వము నాకంటే భిన్నంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది అని ఆ విధంగా ఈ భేద సంస్కారాన్ని తీసుకెళ్లి వీడు దేవుడు గంట కడతాడు అంతేగాని దేవుడు వచ్చి వీడికి ఏం కనపడి చెప్పాడా ఏమి నేను నీకంటే భిన్నంగా ఉన్నాను వీడేదో బలబుద్ధి బాధిస్తాడు చెప్పాడా ఏమి కాబట్టి సో అటువంటి స్థితిలో ఎత్ర ఏ కాలము ఉందైతే అన్యత్ పశ్చి చూస్తాడు దేవుణ్ణి మాత్రమే ఇతరంగా చూస్తాడని అనుకోవద్దు మీరు జగత్తుని సర్వాన్ని ఇతరంగా చూస్తాడు జగత్తుని ఎలా చూస్తాడో దేవుని కూడా అలాగే చూస్తాడు తాను ఎలా చూసుకుంటాడో నేను సర్వము కంటే భిన్నంగా ఉన్నాను కాబట్టి దేవుడి కంటే కూడా నేను భిన్నంగానే ఉంటాను సర్వము నాకంటే భిన్నంగా ఉన్నది కాబట్టి దేవుడు కూడా నాకంటే భిన్నంగానే ఉంటాడు అని ఎత్ర ఆవు చేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా వీడు జగత్తు కలవాడు దేవుడు ఏడల అభేద బుద్ధి పట్టుకు వస్తాడా దేవుళ్ళు నిజానికి వీడు చెప్పే దేవుడు గురించి చెప్పే ప్రతి మాట జగత్తు నుంచి వచ్చింది దేవుడికి నైవేద్యం కావాలి అంటే మనకి నైవేద్యం కావాలి జగత్తు నుంచి వచ్చింది అది ఆ నైవేద్యంలో ఏలపల వేస్తే చాలా బాగుంటుంది అన్నది దేవుడు చెప్పాడా లేకపోతే జగత్తు నుంచి వచ్చిందా జగత్తు నుంచి వస్తుందా కాబట్టి జగత్తులో వీడు భేద దర్శనానికి అలవాటుకోవడం నాడు కనుక దేవుడి దగ్గర కూడా అదే భేద దర్శనాన్ని కొనసాగిస్తాడు అది అజ్ఞానావస్థ అంటారు అజ్ఞానావస్థలో వీడు ఎలా ఉంటాడంటే అన్యత్ పశ్యతి అన్యత్ ఇష్ట అన్యద్విజానాతి ఇప్పుడు మీరు ఓ శబ్దాన్ని విన్నారు రామహాన్ని నేనున్న శబ్దాన్ని విన్నారు మీ చేత వినపడిన ఆ శబ్దం మీలో ఉందా మీ బయట ఉందా మీలో మీలో ఉండాలండి మీ బయట ఉంటే మీరెలా విన్నట్టు మీలో ఉంది రామహ అని నేను విన్నానంటే ఈ ఎక్కడ ఉంది నాలో ఉంది నాలో ఉన్న ఈ రామ అనే జ్ఞానము జ్ఞానరూపుడనైన నాకంటే భిన్నంగా ఉంది అభిన్నంగా ఉందా అభిన్నంగా ఉంది కానీ ఇంత లోటుగా ఎవడు చూస్తాడు శబ్దం బయటి ఉంది నాకంటే భిన్నంగా ఉందని అనుకుంటుంది అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి అలా ఎప్పుడైతే మీరు చేస్తారో తదు అల్పం అది ఏది అల్పము నేను అల్పూడను నా చుట్టూ ఉండే జగత్తు అల్పమే అల్పము అంటే అర్థం ఇది కూడా పుట్టుతూ పోతూ ఉంటుంది ఆ దేవుడు అల్పమే ఎందుకంటే ఆ దేవుడు కూడా ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో లేకుండా పోతాడు అదేవుడు అవతారం అనుకోండి ఆ దేవుడు కూడా అల్పమైపోతాడు ఎందుకంటే ఆ దేవుడు అవతారం అనుకోండి అవతారం ఓ కాలంలో ఉంటుంది మరో కాలంలో ఉండదు అంతే కదా అవతారం అంటే ఓ కాలంలో ఉంటుంది ఇంకో కాలంలో ఇప్పుడు మనము అవతార పురుషుల జయంతి చేసుకుంటాం అంటే అర్థమేంటండి క్యా బాధ హే ఇష్ట అవతల వ్యకాహే ఒక కాలంలో ఇంకో కాలంలో ఉంది తర్వాత ఈ ఈ జగత్తులంత సృష్టికర్త ఉన్నడే ఆ సృష్టికర్త కూడా ఓ కాలంలో ఉంటాడు ఇంకో కాలంలో ఉండేదండి సృష్టికర్త కూడా మనం ఏది లెక్క వేస్తూ ఉంటాం ప్రతిరోజు సంధ్యావందనం చేసేప్పుడు సో ద్విపరార్థే రెండో యాభైలో పద్ధాడు ఆయన వయస్సు సో బ్రహ్మణ ద్వితీయ పరార్థే బ్రహ్మ వయస్సు రెండు పదార్థములు దాంతో ఇప్పుడు రెండవ పదార్థములో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఒక వయస్సు ఉంది మన వాళ్ళు అప్పుడే సెటిల్ చేసి పెట్టేశారు నెక్స్ట్ ఎవరికి ఇప్పుడున్న బ్రహ్మ లేకుండా పోయినప్పుడు నెక్స్ట్ ఎవడు హనుమంతుడు నెక్స్ట్ బ్రహ్మగా వస్తాడు ఇది వెయిటింగ్ ఇన్ లైన్ అని అంతవరకు సెటిల్ చేసి పెట్టారు ఇంకా మీరు కొంచెం గట్టిగా మాట్లాడితే హనుమంతుల తర్వాత ఎవరిలో కూడా చెప్పేస్తారు అవి అన్నీ సెటిల్ చేసేసారు చెప్పేస్తారు తమ నిన్ననే వాళ్ళందరూ బ్రహ్మదారితో కలిసి సమావేశం చేసి సెలెక్ట్ చేసినట్టుగా చెప్తారు మీకు కాబట్టి దీన్ని ఏం తెలిసింది మీకు అల్పం అంతే కదా అంతటి అపరబ్రహ్మ అల్పమైపోతుంది సరే అపరబ్రహ్మే అల్పమైతే నేను అల్పంగానే ఉంటాను అని ఈ విధంగా అపరబ్రహ్మ కానీ లేకపోతే భేద దృష్టి కానీ అల్పము అభేద దృష్టియే భూమ ఆ భూమని తెలుసుకోవాలయా భేద దృష్టితో తెలుసుకుంటే అది అల్పమే కదా ఆ భూమని తెలుసుకోవాలి అని అన్నాడు ఆయన సనత్కుమారి తప్ప సంశయ ఇది వాక్యం ఈ వాక్యం విషయవాక్యం ఈ విషయవాక్యం మీద డౌట్ సంశయ అంటే ఉభయకొపి ఇద అద్రా భూమా సహోస్విత్ పరమాత్మతి భూమ అంటే ప్రాణమా ప్రాణము అంటే జగత్తంతని కూడా వ్యాపించి జగత్వంతని నిలబెడుతున్నటువంటి కాస్మిక్ లైఫ్ ప్రాణశక్తి అది ప్రాణ అంటే అదే ఇక్కడ కూడా ఉన్నాడు దాని అదే నా వాక్తు ఎందుకు కూడా ఉన్నాడు దానికే హిరణ్య గర్భ అని పేరు దానికే ఈశ్వర కూడా మీరంటే అనర్థం హిరణ్య గర్భ అంటే సరిపడుతుంది దానికే లోకంలో అందరూ దేవుడని ఆరాధించేది అదే మరిడమ్మని వాడు ఆరాధిస్తాడు ఆ మరిడమ్మ ఈ ఇంకొకడేమో రాముడు ఆ రాముడు ఈ అది శేషం ఆ ప్రాణమా అంటే ఉపాస్యమైన ప్రాణమా ఇక్కడ భూమంటే లేక ఆత్మరూపంగా తెలియదగిన పరబ్రహ్మయా అది సందేశం సందేహం ఇప్పుడు ఉపాసనని ఇక్కడ నిరాకరించట్లేదు ఆ వాక్యంలో చెప్పింది ఏమిటని విచారం ఆ వాక్యంలో చెప్పి ఉపాసనలు చెప్పి వాక్యాలు ఉంటాయి అక్కడ ఉపాసన ఇప్పుడు వైశ్వానరాజ్ఞ ఉపాసన ఉంది అది ఉపాసనే అది మీకు అభేదం చెప్పట్లేదు ఉపాసనే చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు అపరబ్రహ్మ ఉపాసన చెప్పారా పరబ్రహ్మ జ్ఞానం చెప్పినారా అని మీమాంస భూమశబ్దం చెప్పారు కుత సంశయ మీద సందేహం ఎందుకు వచ్చింది సందేహం రావాలంటే కూడా కొంత పూర్వరంగం తెలుసు ఉండాలి లేకపోతే సందేహం ఎందుకు వస్తుంది ఆ సందేహం వైపు నడిపించినటువంటి ఆ వాక్యములు వాటికి తెలుసుకున్న విధానం అది ఏదో చెప్పు నువ్వు అసలు అడిగారు అడిగితే చెప్తున్నాడు భూమేటి తావత్ బహుత్వం అభిధీయతే చూడండి భూమా అనే పదము బహుత్వాన్ని చెప్తుంది అనేకమై ఉండుట అనేదాన్ని చెప్తుంది దేని యొక్క బహుత్వము రంభంలో ఒకటే తత్వము అది అనేకముగా ఉన్నది అటువంటి స్థితిలో భూమా అనే శబ్ద ప్రయోగం ఉన్నది ఆ భూమ అనే పదం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తా బహేర్లోపోమశబ్ద భావప్రత్యయాంతతాస్మరణాత్ స్మరణము అంటే స్మృతి స్మృతి అంటే వ్యాకరణం పాణిని గారి యొక్క స్మృతి అక్కడ సూత్రం ఆయన చెప్పింది ఏమిటంటే బహుత్వాన్ని చెప్పేటువంటి మాట భూమ ఇప్పుడు ప్రత్యయాలు కొన్ని ఉంటాయి ఉండుట అని చెప్పే ప్రత్యయాలకి భావాంత ప్రతి భావ ప్రత్యయములు అని చెప్తారు ఇప్పుడు కూడా ప్రత్యయం చేరితే పదం పూర్తవుతుంది కాబట్టి ప్రత్యయము అంతమంది వస్తుంది కాబట్టి ఉండుట అనే అర్థంలో వచ్చే ప్రత్యయము భావ ప్రత్యయము చేయుట కర్తృ తృ తృత్యను ఉందనుకోండి అది కర్తృత్వార్థంలో వస్తుంది చేయుట అనే అర్థంలో వచ్చేటువంటి ప్రచయాలు ఉంటాయి సో ఇక్కడ భూమా అన్నప్పుడు ఈ భూమా పదము బహు అనే పదం నుంచి పుట్టింది అందు గురించే దాంట్లో అర్థం ఉన్నాడు బహుగా ఉండుట అనేకముగా ఉండుట బహు అంటే అనేకము అని అనేకము అనే పదాన్ని తీసుకుని ఇప్పుడు ఆ పదం నుంచి మనం ఇంకో పదాన్ని డెరైవ్ చేయాలి ఏ పదము అనేకముగా ఉండున్నది అనే అర్థం వచ్చి పదాన్ని డెరైవ్ చేయాలి కాబట్టి ఏ ప్రత్యయం యాడ్ చేస్తారు దానికి భావప్రత్యయాన్ని యాడ్ చేస్తారు భావప్రత్యయం ఇమనిచ్ అనే భావప్రత్యయం ఉన్నది ఆ ఇమనిక్ అనే భావ ప్రతయాన్ని యాడ్ చేస్తారు సో బహు ఇమనిచ్ ఈ ఇమనిక్షిలో ఆ మన్ను మిగులుతుంది ఇచ్చిపోతుంది ఈపోతుంది మన్ను మిగులుతుంది బహు ప్లస్ మన్న అటువంటి సందర్భంలో ఇమనచ్ ప్రచయం ఉన్నప్పుడు బహోర్ లోపహ భూచ బహోహో అని సూత్రం పాడిని సూత్రం ఇమనచి ప్రచయం పక్కన ఉండగా బహు అనే అంగానికి లోపం వస్తుంది బహుస్థానంలో భూ వస్తుంది అని చెప్పారు కాబట్టి బహు మన్న మీరు బహు తీసి భూము పెట్టుకోవాలి భూమన్ ప్రథమా యొక్క వచనం భూమా ఆత్మన్ ఆత్మ ఇవన్నీ అలాగొచ్చినవే భూమన్ ధర్మన ధర్మ కాదు నాకు మన్న మీకు ఎక్కడ ఆత్మన్ను కూడా అలాగొచ్చింది కాబట్టి అట్ అనే ధాతువు నుంచి ఆత్మన్ వ్యాప్తి చెంది యుందుట అత వ్యాప్త వ్యాప్తి చెంది యుందుట అనే అర్థంలో ఆత్మా అనేకమై ఉండుట అనే అర్థంలో భూమా వాస్తవంలో బహు ఇం బహు మన్న ఉండాలి బహు మన్ననుండాలి కానీ బహుమన్న ఉండదు బహుస్థానంలో భూను విధించాలి కాబట్టి భూమన్ అని ఉండాలి ఇలాగా ఆ పదం ఉన్నది మంచిది కిమస్ కిమాత్మకం పునః సద్బహుత్వం ఇది విశేషాకాంక్షాయాణో వా ఆశాన్ సన్నిధానా ప్రతిభాతీ సో ఇప్పుడు మనకి భూమా అంటే అనేకమై ఉండున్నది అనే అర్థం వచ్చింది ఏమిటండి బహుత్వము అనేకమై ఉండుతానే ఆ పరిస్థితి ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే కిమాత్మకం తద్బుత్వం అనేకము ఉన్నది ఏది అనేకమై ఉన్నది అది ఏమిటది ఈ అనేకము యొక్క సారతత్వం ఏమి కిమాత్మకం తద్బుత్వం బహుత్వం ఉన్నది సరే ఇదో అనేక ఆభరణాలు ఉన్నాయి వాస్తవమే కానీ ఈ అనేకత్వము ఈ రూపంగా ఉన్న అనేకత్వమునకు కిమాత్మకం దాని ఆత్మ దాని సారమేమిటి అనే ప్రశ్న వేసుకుంటే బంగారం అర్థం అలాగే ఈ జగత్తంతా ఉంది అనేకంగా ఉన్నమాట వాస్తవం దీని యొక్క ఆత్మ ఏమిటి అని కనుక మీరు మీమాంస చేసినట్లయితే ఆ మంత్రాలని ఏడోధ్యాయం చదివినప్పుడు పక్కనే ఉంది ఏమిటి ప్రాణ పక్కనే ఉంది ఆ వరసలో చెప్పుకొస్తాడు ఆయన చెప్పుకు రావటంలో ఆశ చాలా గొప్పది ఆశ ఆశ అంటే ఏదో అర్థం ఉంది నాకు సరిగ్గా గుర్తులేదు చూద్దాం ఆశ ఆశ అంటే మనం ఆశపడ్డం అది కాదు ఏదో ఉంది ఆశ ఈ ఆశ గొప్పది ఆశ కంటే గొప్పది ఒకటి ఉంది అది నువ్వు తెలుసుకోవాలి అంటే ఆయన నేను తెలుసుకుంటాను ఆశ కంటే గొప్పదేవిటో మనం చేయండి ప్రాణ ఆపర బ్రహ్మ ఆశ కంటే గొప్పది అని చెప్పారు అది ఉంది దీని పక్కన అక్కడ మీరు ఆ ప్రకరణం చూసుకుంటే ఈ భూమాన్ని ఇంట్రెడ్యూస్ చేసారు చూడండి ఎత్రణ్య ఎత్ర నాణ్య పశితి నాణ్య స భూమ ఏమిటై ఈ భూమ అనేకమై ఉండుట ఈ అనేకము యొక్క సారసత్వమైన ఈ భూమి ఏమిటై ఉంటుంది అని అక్కడ చూస్తే అక్కడ ప్రాణ అని కనపడుతుంది ముందే ఉంది ప్రాణ మాట ప్రాణ అంటే మనకేమిటో తెలుసు సర్వజల వ్యాపకమైన ప్రాణశక్తి అది ప్రాణ కాస్మిక్ లైఫ్ అది ప్రాణ కాస్మిక్ లైఫ్ అంటే అర్థమైనట్టు మీరు ఇంద్రదేవతను ఆరాధించారనుకోండి ఇంద్రుడిలో ఏముంది ప్రాణం ఉందండి మీరు ఆరాధించే వాళ్ళు ఏముంది ప్రాణం ఉంది మీరు చెట్టుకి పుష్పం సమర్పించారనుకోండి చెట్టును ఆరాధించారు చెట్టులోకి ఏముంది ఆరాధిస్తారు చెట్టులో ఏముంది ప్రాణం ఉంది ఈ ఆరాధించే వాళ్ళు ఏముంది ప్రాణం ఉంది మరి రాతిని ఆరాధిస్తే దాని మాట ఏదో దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు ప్రాణప్రతిష్ఠ చేయరు మరి ప్రాణప్రతిష్ఠ అంటే దాంతో ప్రాణాలను పెట్టారని కాదు ప్రాణాలు కాదు ప్రాణ అంటే అపరబ్రహ్మ ఆ పరబ్రహ్మను అక్కడ ప్రతిష్ట చేస్తుంది ప్రాణ ఆ మంత్రంలో ఉంది ప్రాణ ప్రతిష్ట చేసి మంత్రంలో గుర్తుల మొదలు వస్తే మొత్తం తో వస్తుంది పదమూడో ఎకరంలా సో ఆ పరబ్రహ్మను అక్కడ ప్రతిష్ట చేశారు అది ఇప్పుడు ఇంకా రాయి కాదది దాంట్లో ప్రాణదేవత ఆ అపరబ్రహ్మ ఉంది కాబట్టి సర్వ వ్యాపకం ప్రాణం హిమ హిమవంతుడు దేవుడు అంటే అర్థం ఏంటంటే అక్కడ అపరబ్రహ్మ ఉందని అర్థం నేల మీద కాలు వేసేప్పుడు దండం పెడతారు వదిన లేచినప్పుడే ఓసారి అంటే అక్కడ అది జడమని కాదు అక్కడ ప్రాణదేవత ఉంది కాబట్టి ఆ ప్రాణ అన్నది అక్కడ సర్వముగా అదే ఉన్నది ఇప్పుడు ఈ భూమా అనే బహుత్వ లక్షణం దాని ఎందుకు పట్టింది ఆ ప్రాణమే చెట్టు చేమ మనిషి మాపు పశువు పక్షి అన్ని రూపాల్లోనూ దేవత గంధర్వ అన్ని రూపాల్లోనూ ఆ ప్రాణమే ఉన్నది కాబట్టి ఆ ప్రాణమే పరబ్రహ్మ ఇక్కడ భూమశబ్దవాచ్యము అని తేలుస్తాం అలా తేలిస్తే ఏమవుతంది మనం ఆ ప్రాణాన్ని ఉపాసన చేయాలి శగుణ బ్రహ్మ కదా శగుణ బ్రహ్మని నేను అనుకోవడదు శగుణ కాదు శగుణ బ్రహ్మలో ఉండే సగుణత్వాన్ని నాయందుండే గుణ ప్రాధాత్మ్యాన్ని తిరాక నిరాకరించినప్పుడు ఉపాధి భేదాన్ని తిరస్కరించినప్పుడు అభేదం వస్తుంది అలాగా లక్ష్యార్థమునంది అభేదం కాబట్టి నేను మహారాజు ఒక్కటే అంటే మహారాజు మహారాజుగా ఉండగా నేను నేనుగా ఉండగా ఒక్కటేలా అవుతాం మహారాజు ఆయన రాజ లాంఛనాలన్నీ తీసి పక్కన నేను నా పండిత లాంఛనాలన్నీ తీసి పక్కన పెడతా పక్క పక్కన నిలబడతాం పాసు బిల్లి ఇద్దరు ద్విపాత్ పశువులాగా నిలబెడితే ఆ ఇద్దరు ఒక్కటే అని చెప్పచ్చు అది అర్థం కాబట్టి ఉపాధులను తిరస్కరించాలి ఉపాధులు సత్యమా మిథ్య సత్యమైతే ఎలా తిరస్కరిస్తారు సత్యమైతే ఎలా తిరస్కరిస్తారో తిరస్కరించలేరు అది మిథ్య కాబట్టి తిరస్కరించి తీరాలి అలా పోతుంది చర్చ ఇవే ఇక్కడ ప్రాణము ప్రాణము చెప్పడానికి హేతు ఒకటి ఉండాలి కదా ఆ హేతువు సన్నిధి అనే హేతు సన్నిధానాత్ ప్రాణ పక్కనే ఉంది సన్నిధి భూమా అనగానికి ముందే ప్రాణం ఉన్నది ఆ ప్రాణమే భూమా లక్షణం కూడా కుదిరింది బహుత్వమై ఉండుట అనే లక్షణం కూడా ప్రాణమునందు పట్టింది కాబట్టి ఆ సగుణ బ్రహ్మ అపరబ్రహ్మ ప్రాణదేవత అదియే భూమ దాన్ని మీరు ఇంకా వివరిస్తారు త్రుతం హే వే భగవద్ృశేభ్యరతు శోకమాత్మవితి సోహం భగవ శోచామీ బ్రహ్మా భగవాన్ శోకస్ పారం తారయతు ప్రకరణోత్నా పరమాత్మ భూమేత్యి ప్రతిభాతి సన్నిధానము అంటే పక్కనే ఉన్నది ప్రాణం కనుక భూమా ప్రాణమై ఉండాలి అని ఒక సందేహంలో ఒక కోటి ఒక ఎండర్ ఇంకో కోర్టు ఉంటే కానీ సంశయం పూర్తి కాదు ఇంకో అండ్ ఏమిటంటే అసలు ఈ మొత్తం ప్రకరణం అంతా ఎలా ప్రారంభమైంది భూమ ప్రకరణం ఏడో అధ్యాయం ఎలా ఆరంభమైందో చూసుకోండి దాన్ని ఉపక్రమము అంటారు ఆ ఉపక్రమం ఎలా ఉందంటే చూడండి ఆయన నారదు దగ్గరికి వెళ్తారు నార నారదుడు దగ్గరికి వెళ్తారు వెళ్ళే అనుకుంటున్నాడు శృతం హ్యేవమే నేను ఈ మాట విన్నాను ఎవరి దగ్గర విన్నా భగవద్షేభ్య మీరు ఏ విధంగా అయితే పూజనీయులో అటువంటి పూజనీయులైన మహాత్ముల నుండి నేను ఈ మాటను విన్నాను ఓకే ఏమిటి విన్నాడు తరతు శోకమాత్మవి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు శోకాన్ని తరిస్తాడు అని విన్నాను మంచిది అయితే ఇప్పుడు నీకేం కావాలి శోహం భగవత్ శోచాని అరదు అంటున్నాడు పూజనీయా నేను శోకాన్ని అనుభవిస్తూ ఉన్నాను శోకం అంటే ఏదో డబ్బు పోయింది లేకపోతే ప్రియుడు వెళ్ళిపోయాడు అలాంటి శోకం కాదు సమ్ కైండ్ ఆఫ్ అన్సెప్ట్ ఏంటి నారదుడికి ఏదో ఒక రకమైనటువంటి బెంగా లేకపోతే ఏదో ఉంటుంది ఇప్పుడు నారదుడు వేరుగాను నారదు చేత పూజింపబడే దేవుడు వేరుగాను ఉన్నంతగా ఎంతో కొంత బెంగా తప్పదు ఎందుకంటే మనకంటే భిన్నంగా ఉన్న దేవుణ్ణి పూజించటము మహారాజుని సేవించటం మహారాజుని సేవించడంలో మీకు పెర్క్ బెనిఫిర్స్ చాలా ఉంటాయి కానీ ఆ మహారాజుకి కోపం వచ్చిందంటే కోపం వచ్చిందంటే వీడు అవతలకి పోవాలి లేదా కోపం రాలేదండి కోపం రాలేదు మహారాజుకి ఇంకా ఇంకా నాకు పని నేను అలసిపోయాన విషయాన్ని తీసుకుంటాను అంటే వీడు బయట నిలబడాలి అంతే కదా ఆయన తలపేసి కొడుకు నిద్రపోతారు వీడు ఏం చేయాలి బయట నిలబడాలి అది అది అది సంసారం కాదు శోకం అంటే అదే అంత సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి నారదుడికి కూడా శోకం ఉన్నది ఆయన వచ్చాడు ఆయన శోకం ఏట తసద్య మనం ఈ అపరబ్రహ్మను ఇంతలా ఉపాసన చేస్తామే మనకి శోకం ఏమిటి అని ఆయన ఆయన అనుకున్నాడు ఇప్పుడు మహాత్ములు తమ హృదయంలో ఉన్న సత్యాన్ని చెప్తారు ఇప్పుడు సెయింట్ ఖెరీసా ఒకసారి చెప్పింది ఏమని అప్పుడప్పుడు నాకు దేవుని మీద నమ్మకం సడలిది అని చెప్పింది ఆవిడ అని చెప్పగానే మొత్తం పత్రికల వాళ్ళందరూ కొలుసా ఆవిడని ఎత్తి మీద దుమ్మెత్తికొచ్చారు తప్పు ఆవిడ జీవితాన్ని ఈశ్వరుని యొక్క సేవకి తను నమ్మిన మార్గంలో ఒక సేవకి వినియోగించింది అంత గొప్పగా ఈశ్వరుని సేవ చేసుకున్నా కూడా ఆవిడకి ఎందుకునో డౌట్లు వచ్చి ఎవడు ఆ డౌట్ని డౌట్ ఆ వచ్చిందని చెప్పింది ఉంది కాబట్టి చెప్పింది అయితే కొంతమంది ఏం చేస్తారంటే డౌట్ వచ్చినప్పుడు మరింత గట్టిగా బొమ్మ వేషం వేసి ఆ డౌట్ని ఆ ఔట్వర్డ్ యాక్షన్తో కవర్ అప్ చేసే ప్రయత్నం చేస్తారు యు నో దాట్ రియల్లీ ఆవిడ ఆవిడ అలా కవర్ చేయలేదు పాపం బయట కనేసింది మరొకడు మరొకడు అయితే డౌట్ వస్తుంది ఆ డౌట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఉపన్యాసం చెప్తూ ఉంటాడండి ఉపన్యాసం చెప్తూ చెప్తూ ఉండి ఉండి మధ్యలో అరిచేడంటే అప్పుడు డౌట్ వచ్చినప్పుడు బాగా అరుస్తాడండి అడిగే డౌట్ వస్తుంది ఇప్పుడు బాగా డౌట్ వస్తుంది కాబట్టి నారదుడు పాపం నాకు ఏ సందేహాలు లేవు ఏ దుఃఖాలు లేవు ఏ శోకాలు లేవు అనలేదు ఆయన ఆయన అంటున్నాడు మాం ఏ పుజినయ్య నాకు కూడా హృదయంలో పరిపూర్ణత లేదు నాకు కూడా సూక్ష్మమైన శోకం ఉన్నది అని అది ఎప్పుడూ కూడా మహాత్ములు అలా ఉంటారు రిటాలిటీ ట్రూత్ They don't try to hide behind their bios, who it is called Parajalan, and that's what I call a Dalim. They behave like an arm of human beings. Ultimately, all human beings are the same as a super human being. That means, if you want to say something, you want to say something, you want to say something, అద్వైత ఆత్మస్వరూపం తెలిసే వరకు కూడా సంసారము యొక్క చిహ్నాలు పోవా ఎక్కడికి పోతాయి అవి అలాగే ఉంటాయి సో ఇనివే నాకు దుఃఖముగా ఉన్నది నారదుడు అంటున్నాడు అందుకోసం నేను ఇన్ని మాటలు చెప్పాను శోహం భగవత్ సూచాన్ని నన్ను మీరు పైగా నేను విన్నాను ఏమైనా విన్నాను తరతి శోకం ఆత్మవితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఆత్మ అంటే బ్రహ్మ అంటే తన యొక్క స్వరూపము పరబ్రహ్మ జ్ఞానం అయిపోతుంది అది జ్ఞాన ప్రకరణం ఉపాసన ప్రకరణం కాదు ఆ మాట ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు శోకం నుంచి బయటపడిపోతాడు వాడికి ఎక్కువ మోహహాక శోక శోకం అనేది వాడికి ఉండదు వాడు పూర్ణుడుగా ఉంటాడు అని విన్నా కాబట్టి భగవాన్ శోకస్య పారం తారజతూ పూజనీయులైన మీరు ఇలా పిలవండి ఒకసారి ఏమండి మీరు ఎవరిని కలవడానికి వచ్చారు బ్రహ్మకుమారి సార్ ఆ పక్కన సో భగవాన్ శోకస్య పారం తారయతూ నన్ను ఈ శోకము యొక్క ఆవలి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించు అని అడిగాడు ఇది ప్రకరణ ఉత్నము అంటే మొత్తం ప్రకరణం యొక్క ఉపక్రమం ప్రకరణం దైందేంగా అలాగా ఈ మాటను బట్టి ఆ ప్రకరణం యొక్క లక్షణం ఏమిటి ఉపాసనా జ్ఞానమా జ్ఞానం ఇంకా ఉపాసన వాడు ఎక్కడ ఉంది ఆత్మవి కలిసి కదా కాబట్టి పరమాత్మ జ్ఞానమే ఇక్కడ ప్రకరణము కాబట్టి ఇప్పుడు భూమ ఏమిటవ్వాలి పరమాత్మ అవ్వాలి సగుణ బ్రహ్మ అవడానికి వీడు లేదు అపర బ్రహ్మ అవడానికి వీడు లేదు అని మనకి ఈ ప్రకరణము యొక్క ఉత్థానాన్ని బట్టి ఉత్థానము అంటే ఆరంభము తెలుస్తోంది ఇప్పుడు ఏమైంది ఈ మొత్తం ప్రకరణం చూస్తే భూమా మాట ఇప్పుడు ప్రకరణంలో వంద పేజీలు ఉందనుకోండి సపోజ్ భూమా మాట ఎనభై పేజీలు వచ్చాక వచ్చింది మొదట్లో ఉండదు ఏమండి ఈ భూమా యోజన సదియా అంటే ఆ పక్కనే సన్నిధిలో చూస్తే ప్రాణ అపరబ్రహ్మయా లేక అసలు దేన్ని చెప్పడం కోసం ఈ ప్రకరణం ఆరంభమైందో అని తెలుసుకోవడం కోసం మీరు ప్రకరణం మొదటికి వెళ్ళిపోయి చూస్తే పరమాత్మ కాబట్టి సన్నిధిని బట్టి అది సన్నిధి అంటే సన్నిధానము సన్నిధానం అంటే పక్కనే ఉండటం ఆ పక్కనే ఉన్న ప్రకరణం యొక్క లక్షణాన్ని చూసుకుంటే అపరబ్రహ్మ డౌట్ వస్తుంది ఇది కానీ ఈ ప్రకరణం అపరబ్రహ్మ కోసం ప్రారంభం కాలేదే ఇది ఎప్పుడు కూడా ఉపక్రమం ఒకటే ఉపసంహారం ఒకటే ఉండకూడదు మీకేమో ఉపాసన చెప్తానని జ్ఞానం చెప్పకూడదు జ్ఞానం చెప్తానని ఉపాసన చెప్పదు ఏది ఉపక్రమించారో దాంతో ప్రొసీడ్ అవ్వాలి ఉపక్రమము ఒక లింగము ఆ ఉపక్రమాన్ని బట్టి తాత్పర్యం ఏంటి మనం తెలుసుకోవచ్చు ఇది తాత్పర్య లింగములు అని సో ఉపక్రమాన్ని బట్టి చూస్తే ఇది పరమాత్మ ప్రకరణము కాబట్టి భూమ పరమాత్మ అవ్వాలి సన్నిధిని బట్టి చూస్తే ఇది ప్రాణం అవ్వాలి భూమ కాబట్టి ఇది అపర బ్రహ్మ ఉపాసన అవ్వాలి ఇది సందేహం త్ర కోపాదానం న్యాయం కషవాహనమితి సంశయ ఇప్పుడు కూడా సంశయం వచ్చిన సందర్భంలో అవగాహనలో కొంత లోపం ఉంటుంది అవగాహనలో లోపం లేకుండా అంత పెర్ఫెక్ట్గా ఉంటే సంశయం ఏ సంశయం ఎందుకు అవుతుంది ఆయన ఇలా అంటున్నాడు ఇది సంశయము ఇప్పుడు మేము ప్రకరణ ప్రకరణము యొక్క ఉపక్రమాన్ని పట్టుకుని ఇది పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ జ్ఞాన ప్రకరణము అని తీసుకోవాలా లేకపోతే సన్నిధిని పట్టుకుని ప్రాణశబ్దాన్ని పట్టుకుని ఇది అపర బ్రహ్మ యొక్క ఉపాసనాన్ని తీసుకోవాలి జ్ఞానము అని తీసుకుంటే ఉపాసనని విడిచిపెట్టక తప్పదు తీసుకుంటే జ్ఞానాన్ని పక్కన కాబట్టి కశ్యవ ఉపాదానం న్యాయం న్యాయం అంటే యుక్తియుక్తము అక్కడ ఉండే ప్రకరణాన్ని మనం అర్థం చేసుకున్నట్లు సరిగ్గా అర్థం చేసుకోవాలి అలా సరిగ్గా అర్థం చేసుకునే సందర్భంలో దేన్ని తీసుకోవాలి ఉపాదానం దేన్ని విడిచిపెట్టాలి జ్ఞానముని తీసుకుని ఉపాసనని పక్కన పెట్టాలా ఉపాసనని తీసుకుని జ్ఞానాన్ని పక్కన పెట్టాలి మొత్తం జీవితంలోని కాదు ఇక్కడ ప్రశ్న ఆ ప్రకరణంలో మనం ఏం చేయాలి ఎందుకంటే మనం ఏం చేయాలంటే ఉపాసనా ప్రకరణాన్ని అలాగే ఉపాసన కింద అచ్చ జ్ఞాన ప్రకరణాన్ని జ్ఞానం కింద ఆ అధికారి యొక్క లక్షణాన్ని బట్టి వాడికి జ్ఞానముందు అర్హత లేదనుకోండి వాడికి ఉపాసనా ప్రకరణం ఏం చెప్పినట్టుంటుంది ఇంకొకటి జ్ఞానముందు అధికారం వచ్చేదనుకోండి వాడిని కాదురా ఇది ఇది ఆత్మస్వరూపము అని వాడికది చెప్పాలి అంతేగాని ఉపాసనని జ్ఞానాన్ని కాళగాపం చేసి కంగాళి చేసేసి అంతా కూడా చెడగొట్టు పెట్టి ఇక్కడ పరబ్రహ్మ ఏమీ లేదు అంతా ఉపాసన అంతా పూజా తప్పింకేమీ లేదు అని అలా తయారు చేసి అది చాలా తప్పు ఈ ద్వైతాచార్యులు చేసినంత అపకారం సమాజానికి ఇంకెవ్వళ్ళు చేయలేదు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పూజలు మీ చేసుకోవచ్చు కదా ఆ పూజలు ప్రకరణాలు ఉన్నాయి తత్వమశ్రీ మహాలక్ష్మి దగ్గర వీడి పూజ ఎందుకండి ఏమైనా సందర్భం ఉందా తత్వమశ్రీ వీడి పీజకి అదే కావాల్సి వచ్చిందా ఇప్పుడు తలపోటు వస్తే అనాశని వేసుకోవాలి పెన్సిలిన్ ఇంజక్షన్ తీసుకుంటారా ఏమైనా అర్థం ఉండదండి తలపోటు వచ్చినప్పుడల్లా పెన్సిల్ ఇంజక్షన్ తీసుకుంటే ఆ పెన్సిలిన్ పనిచేయడం మానేసి అవసరం వచ్చినప్పుడు పనిచేయడం మానేస్తం పూజ చేసుకునే వాడికి తత్వమశీ పోవాలెందుకు కాబట్టి తత్వమశీని నువ్వు డిస్టర్బ్ చే అది ఉపాసన కింద మార్చేసి ఆ తత్వ మషిని కూడా ఉపాసన కింద మార్చేస్తే నీకు ఏమైపోయింది నీ ఉపాసనకి ఒరిగింది ఏమి లేదు అంతకుముందున్న గోర చాలు ఉపాసనకి ఆ జ్ఞానం అనేది లేకుండా పోయింది సమాజంలో అంచేత ఎంతసేపు వర్ణనలు అలంకారాలు భోగాలు భోజనాలు డబ్బు దష్టం తప్ప తత్వం ఎక్కడా అసలు దరిదాపుల్లో లేకుండా అయిపోతుంది ఇలాగా ఇలా అర్థం అనేది అద్వైతం వాళ్ళ యొక్క లక్షణం అలా ఉంటుంది హో అద్వైతం అయ్యింది ఇట్స్ ఓకే కాబట్టి వీరి సందేహం కాబట్టి చాలా న్యాయమైన సందేహం ఇది కాదా దయచేసి